యోగ సో యోగ దర్శనం ఏదైతే ఉందో దాంట్లో ఉండే థీరీ ఆస్పెక్ట్ ని తిరస్కరించాలి ప్రాక్టికల్ ఆస్పెక్ట్ ని కూడా కొంత భాగం తిరస్కరించక తప్పదు ఎందుకంటే మొత్తం యోగా యోగా శాస్త్ర వయసు అన్నీ చేస్తూ కూర్చుంటే వీరికి మొత్తం వయస్సు దానికే అయిపోతుంది వయస్ చే తర్వాత ఆ చేసినవన్నీ పోతాయి అదేం మిగలవు నేను క్షేర్షాసనం సర్వాంగాసనం వేస్తూ ఉండేవాడి తర్వాత కొంతకాలానికి ఇంకా శీర్షాసనం వేస్తే కాన్ఫిడెన్స్ పోయింది శీర్షాసనం వేస్తే మెడ నడువు నెట్టి పుట్టడము కాన్ఫిడెన్స్ తగ్గడము పడిపోతాడేమో ఒకసారి పడిపోయాను కూడా పడిపోతే జరుగుదాని మళ్ళీ ఇదో లేకపోవలసం వస్తే కాన్ఫిడెన్స్ బ్రేక్ అవుతుంది సో శీర్షాసనం మానేసి సర్వాంగాసనంతో నడిపించేవాడు తర్వాత సర్వాంగాసనం కూడా కష్టమనే పరిస్థితి సో మీరు నేర్చుకున్న ఆసనాలన్నీ కొత్త అందరికీ సమానమే కాబట్టి ఈ అఠయోగులు పెద్ద వయసులో పాక్ బెల్లీతో ఉంటారు ఎందుకంటే మీకు మెటబాలిక్ ప్రాసెస్ సిస్టమ్ వీపైల్ ఉంటాయి దాంతో మీ సో ఈ విధంగా ఆ అఠయోగం వల్ల లభించే ప్రయోజనం చాలా ఉంటుంది కానీ ఏమాత్రం ప్రయోజనం ఉందో దాన్ని మనం తీసుకోవాలి ఎందుకంటే ఉపనిషత్తులలో కూడా ఆ హఠయోగాన్ని గురించి విస్తారంగా చెప్పినారు కనుక అంటే విస్తారంగా కాదు శ్వేతాశ్వతము ఇత్యాది ఉపనిషత్తుల్లో హఠయోగాన్ని గురించి కొద్దిగాను ప్రస్తావన చేసి ఉన్నారు కనుక భగవద్గీతలో కూడా ఆసనము ఇత్యార్థులు మెన్షన్ చేయబూ ఉన్నారు ఆ భాగవతకు స్వీకరిస్తాము మిగిలిన హఠయోగ సిస్టమ్ ద వాల్యూస్ అసోసియేటెడ్ విత్ హఠ యోగ అంటే రోజంతా ఆస్మలు విస్తూ ప్రాణాయామం చేస్తూ ఉన్నారు సమాధానం చెప్పేసి లిమిటేషను ఇలాంటి ఇలాంటి వర్షాలన్నీ కూడా పతం పెట్టాయి తర్వాత పతంజలి చెప్పినటువంటి థిరిటికల్ బేసెస్ ఏదైతే కావాలో దాన్ని ఆల్ టుగెదర్ తిరస్కరించి యోగ యోగ దర్శనాన్ని ప్రత్యాఖ్యానము చేస్తున్నారు దీని యోగ ప్రత్యాఖ్యానాధికరణ మూల పేరు అంటే యోగ సిద్ధాంతాన్ని తిరస్కరించటం దాంట్లో అంగీకారమైన అంశాలు ఒకటి రోజు ఉంటాయి అక్కడి నుంచి అది అంగీకారము కాదు ముఖ్యంగా దేవుడు అనేవాడు పురుష విశేష ఈశ్వర ఆయన ఒక జర్వేషన్ ఒక డై విశేష అంటే స్పెషల్ కర్స్టన్ పురుష అంటే కర్సన్ విశేష అంటే స్పెషల్ స్పెషల్ మరి సొసైటీ దేవుక్ పెట్టిట్లయితే పతంజలి అంతటి వాడు అలా చూస్తే ఇంకా సొసైటీ ఇంకెలా చూస్తుంది అయితే పతంజలికి మనం ఇవ్వాల్సిన క్రెడిట్ ఏమిటంటే ఆ దేవుడికి రూపము అలాంటిది పెట్టలేదు కాళ్ళు చేతులు అలాంటివి పెట్టలేదు తర్వాత కళ్యాణము ఇయా ఇలాంటి సిస్టమ్స్ కూడా పెట్టలేదు ఓన్లీ టు ద ఎక్స్టెంట్ అది మనం క్రెడిట్ ఇవ్వాలి ఈ పెద్దదే అంటే ఆ సౌండ్ ఇప్పుడు బాగుంది కాబట్టి దాన్ని అలా వదిలేశారు ఒక రూపాన్ని చెప్పలేదా సో దాట్ మీరు ఏ రూపంలోనైనా కూడా ఆరాధించుకోవడానికి అవకాశం రూపం ముందే ఫిక్స్ చేసి పెట్టారనుకో ఇంకో రూపంలో ఆరాధించడానికి రూపాన్ని మీరు ఫిక్స్ చేయమిట్లు అంత ఇది ఎలాగంటే ఇప్పుడు ఒక అమ్మాయి యంగ్ లేడీ వివాహమైన అమ్మాయికి మా అమ్మగారు నీకు బంగారం ఇస్తానమ్మా నీకు పాతిక కులాలు బంగారం ఇస్తాను అని చెప్పాలి అంతే తప్ప నీకు పాట కులాలు బంగారం పెట్టి నెక్లెస్ చేయిస్తాను మా అమ్మమ్మ గారు నెక్లెస్ లాంటి నెక్లెస్ చేయిస్తాను నువ్వు పెట్టుకోవాలంటే అబ్బాయి పెట్టుకోరు అలాంటి వేషాలు నీకు పాతిక కులాలు బంగారం ఇస్తాను అని ఇచ్చేసేయాలి ఆమె ఏమైనా చేసుకోండి ఆమెను ఎక్కడో చేయించుకోకపోవచ్చు అని చాలా పెద్ద పెద్ద రీల్స్ చేయించుకోవచ్చు వాట్ ఎవర్ ఇన్స్ ఐడీ కట్ చూడాలి ఈతగా చూటేది ప్రతి రెస్ట్రిక్షన్స్ అలాగే పతంజలి మహర్షి కూడా రూపాన్యాయం ఏమి చెప్పలేదు పురుష విశేష ఇంకా ఏం చెప్పాడంటే ఈ జీవులకు ఉన్నటువంటి సంసార ఈతి బాధలు ఉంటాయి చూడండి అది ఆయనకు అక్లిష్ట ఆయనకి క్లేశాలు ఉండవు క్లేశకర్మ విప్రకాశై అపరామృష్ట ఈతి బాధలు ఉంటాయి మనకి ఎప్పుడు సంసారంలో ఈతి బాధలు ఉంటాయి అవి ఆయనకు కర్మ వల్ల వచ్చే సుఖ దుఃఖాలు ఆయనకు ఉండవు అని ఇలాగేదో కొన్ని చెప్పాడు అని అసలు ఆయనకి అంతఃస్కరణమే ఉండదు అని కూడా చెప్పాడో ఏమో కూడా వాటే వాళ్ళు ఉండదు అంతఃకరణ ఉంటే ఏముంటుంది మనం ఆయన ఆది చోటు పరిగెత్తిపోతుంటే ఆయన కూడా ముక్కుమూసి ధ్యానం చేయాల్సి వస్తుంది అలా ఉండదు ఈశ్వరుడికి మాయాశక్తి ఉంటుంది అంతఃకరణం ఉండదు అంతఃకరణ స్థానీయా మాయాశక్తి అంట అంతఃకరణం యొక్క స్థానంలో మాయాశక్తి అస్తు అదంత కాబట్టి ఈ పంతంజలి యొక్క అభిప్రాయాన్ని తిరస్కరించడం అయినది కథాజి యోగైరీ అత పరివ్రాట్ వివర్ణవసాహ ముండ పరిగ్రహ ఇత మాదిషుతి ప్రసిద్ధమేవ నివృత్తినిష్టత్వం ప్రవృజ్యాద్యుపదేశ అనుమన్యతే యోగంలో ఉండే గొప్ప విశేషం ఒకటి ఏమిటంటే వాడు ప్రవృజ్యం ఉపదేశించారు అంటే ఇది నా ఇల్లు ఇది నా ఫ్యామిలీ అనే అదొక సిండ్రోమ్ మీ అండ్ ఫ్యామిలీ అనే సిండ్రోమ్ మనం లోకంలోకి వచ్చినప్పుడు మేము మై ఫ్యామిలీని తెచ్చుకొచ్చామా తెచ్చుకునేది కాదు ఇంకా ఏదో వచ్చి పడ్డా వచ్చి ఇక్కడికి వచ్చి ఇక్కడ కొన్ని కంపెనీ డెవలప్ అంటే మిత్రులు వాళ్ళందరినీ ఫ్యామిలీ బంధువులు వెళ్ళి ఆ పెళ్లి టైప్కి ఎవరో ఒక పెళ్లి చూసుకుని డెవలప్ చేసుకున్నమాట తప్ప మనతో తెచ్చుకొచ్చిన సంబంధాలు ఏం కావుతాయి అలాగే పోనీ మనతో పాటు కూడా అసలే కాదు ఎవరిదారిని వాడు వస్తారు ఎవరి ఎవరికి వారే యమునాథి ఈ సందర్భంలో ఇది నా ఫ్యామిలీ మై ఫ్యామిలీ అని అలాగా దాన్ని ఒక పుచ్చీటి చోటు ఉంది కలవాలి అలాగే ఇది నా ఫ్యామిలీ అలాగా విధించుకుపోయి ఎలా విడుచుకుపోయి ఉండడం అన్నది ఇది శాస్త్రానికి విరుద్ధం ఫ్యామిలీతోటి ప్రేమగా ఉండడం అభంత వేరే అది శాస్త్ర విరుద్ధం అది ఏమవుతుంది ఇప్పుడు మీరు పూజ చేశారనుకోండి కర్మకాండంలో ఏం చేస్తారు మీరు పూజ చేశారనుకోండి ధర్మ పత్ని సమేప అని ఈ కర్మకాండ వాళ్ళు ఉన్నారే వాళ్ళు సిస్టమ్స్ అన్ని అలా క్రియేట్ చేస్తారు క్రియేట్ చేస్తే ఏమవుతుంది మీకు అదేదో బాస్పి కింద పట్టుకుంటారు మీరు ఇప్పుడు మీరు ధ్యానం చేయబోయే ముందు ధర్మపతిని సమేపిస్తే అని ఉంటుందా నిద్ర నిద్ర నిద్రపోయే ముందు ధర్మపతిని సమేపిస్తే ఉంటుందా భోజనం చేసేటప్పుడు ఉంటుందా కాఫీ తాగేప్పుడు ఉంటుందా పూజ చేసేప్పుడు ఉంటుంది ఈ ఇలాగనే సిస్టమ్స్ ఎప్పుడైతే పెడతారు కర్మకరంగా ఉంటాయి ఏవైవం కావాలని కానీ ఏమవుతుంది వీడు ఒక జీవితకాలం సంధ్యావందనం చేస్తాడు రోజుకి మూడు సార్లు రోజు మూడు సార్లు సంధ్యా సంధ్యావంధనంలో ధర్మపతిని ఏంటి సంబంధం అక్కడ ధర్మపతిని ఏ సమేత స్థే అంటూ ఉంటాడు సంధ్యావందన సంకల్పంలో జాయితీ ఎప్పుడు చేయించాలి ఇది మాత్రం చేస్తాడు ధర్మపతిని సమేత స్థే అనే సంకల్పం మాత్రం చేస్తాడు మూడు మై ఫ్యామిలీ అనే సిండ్రోమ్ డెవలప్ అవుతుంది అంచేతనే కర్మకాండ వాళ్ళు సన్యాసాన్ని నిరసించినారు వాడు సన్యాసం ఒప్పుకోలేదు they have రిజెక్టెడ్ మరి సన్యాసం ఉంది కదా నేను మాట ఏంటంటే వాడు మూగు కూడా ఉన్నాడు మూక పొంగు వాళ్ళకి ఎవరు పిల్లలు ఎవరు వాళ్ళు సన్యాసం తీసుకోండి సన్యాసం తీసుకోకపోతే బ్రహ్మచారిగా ఉండడానికి కూడా వాళ్ళకి పర్మిషన్ ఇచ్చారు మీరు నైష్ఠిక బ్రహ్మచారిగా ఉండిపోండి లేకపోతే బై రీఫాల్ట్ ఇంకా ఏం మిగిలింది సన్యాసం తీసుకుంటే తీసుకోండి కర్మకాండ వాళ్ళు సన్యాసాన్ని ఆ లెవెల్లో రవి వాళ్ళు పెట్టారు కర్మకాండ వాళ్ళు ప్రవృత్తియే సర్వము నువ్వు ప్రవృత్తితో ప్రవృత్తితోనే ఉండాలి ప్రవ ప్రవృత్తి ప్రవృత్తి ప్రవృత్తి అలా చెప్పారు అది అలాగంటే ఒక ఆప్సికైడెడ్ వ్యూ పాయింట్ ని ఖండించి ప్రవ్య అనేదాన్ని ఒకదాన్ని వీళ్ళు యోగులు ఉపదేశించారు ఆ దగ్గే గుడ్ పాయింట్ అప్ ఆన్ దే స్థాయి ప్రభు రజ్జియా తర్వాత వాళ్ళు ఏమన్నారంటే యోగులు ప్రవృత్తి అత్యవసరమైన మేరకు పెట్టుకోండి మీరు నివృత్తి నిష్ఠులుగా ఉండండి అని చెప్పారు ఇక్కడ టూ మంచి ప్రవృత్తి పెట్టుకోండి అని చెప్పారు నివృత్తినిష్ఠులుగా ఉండండి అవస అవసరమైన మేరకు ప్రవృత్తి ఇప్పుడు భోజనం ఉండండి భోజనం గురించి పెద్ద ప్రవృత్తి మీరు పెట్టుకోకండి సింపుల్ గా ఏదో స్టవ్ పెట్టుకోండి తర్వాత నాలుగు గిన్నెలు రెండు జంబూరు గెడక్లు నాలుగు జజ్జాలు అన్నం తిని ప్లేట్లు ఇలాంటివి ఏవో పెట్టుకోండి పెట్టుకుని నాలుగు మెతుకులు ఉడకేసుకుని ఒక కోరో నారో చేసుకుని తినేసి కూర్చోండి అని చెప్పారు అంతే తప్ప అలా అలా ఉండాలి అది యోగం అంటే అలా ఉంటే మీకు డాక్టర్లో ఏ అవసరం ఉండదు డాక్టర్లు ఈ డాక్టర్లు ఇప్పుడు ఈ లోకంలో మనిషికి తప్ప ఇంకెవరికి డాక్టర్లు ఉండే పశువులు మనుషులు పాలించే వాటికి డాక్టర్లు అవసరం ఉంటాయి మనిషితో సంపర్కం పెట్టుకున్న పశువులకి డాక్టర్ అవసరం అవుతాడు తప్ప మనిషితో సంబంధం లేకుండా బదిలేటువంటి ఏ పశువులు అప్పయకుండా డాక్టర్లు అవసరం ఉంటాయి మనిషితో సంబంధం పెట్టుకుంటేనే డాక్టర్ అవసరం ఉంటుంది యోగంలో వాళ్ళు ఈ స్కీమ్ని రివర్స్ చేస్తారు వాడి వీరి బుద్ధిలో మొత్తం పశువుల పశువుల భావజాలం అంతా నింపుతారు కుక్కుటాసనము మయూరాసనము తర్వాత అన్ని శలభాసనము మకరాసనము శలభాసనము అని ఈ రకంగా అన్ని పశువులే మొత్తం పశువులన్నీ వీడి బుద్ధిలో నింపు పెడతారు పెట్టి ఇంకా డాక్టర్ పశువులు ఎలాగో చూస్తున్నాయో నువ్వు అలా పెరగాలి తప్ప డాక్టర్ లేదు వెళ్ళవు అనేది ఉండకూడదు ఇంకా ఎందుకు డాక్టర్లు అక్కర్లేదు లోన్ లీడే ట వాళ్ళ లెవెల్ ఎలా ఉంటుందంటే ప్రాణం పోయే టైంలో కూర్చుని ఓంకార్ డబ్బులు చేస్తూ ప్రాణాన్ని తీసు ఏం పర్ఫెక్ట్ మనం ఎలా ఏం చేస్తాం అపోలో హాస్పిటల్లో ఐసీయూలో ప్రాణం పోయేట్లాగా మనం ఏర్పాటు చేసుకుంటాం అయితే ఈ ఇన్సూరెన్స్ ఆ అంబులెన్స్ నెంబర్లు అవన్నీ మన సిస్టమ్స్ అలా పెట్టుకుంటాం మనం అలా పెట్టుకుంటాం అనిచేతని మనం అలాగే ఉంటాం మనం పెట్టుకున్నట్లుగానే మనం పోతా ఉంటాయి దట్ ఈజ్ హౌల్ సన్యాసులతో సహా దీంట్లో సన్యాసులు గ్రహిస్తున్నట్టు ఎలా దేహం అందరికీ సమానమే ఐసీయూలో పోయే విధంగా ఏర్పాటు చేసుకుంటాం అందుకే ఐసీయూలో పోతాడు వీళ్ళు వాళ్ళు యోగులు అలా కాదు వాళ్ళు ఓమిత్యేకాక్షరం బ్రహ్మం వ్యాహారం వామలు వస్తున్నారు అలా పోవాలి అట్లీస్ట్ అలా పోవాలనే ఆకాంక్ష ఉండాలి పోవడం మీరు చేతుల్లో ఉండదు అట్లీస్ట్ యూస్డ్ ఏం ఫర్ దాట్ మనీ ఏం కూడా ఉద్దు అది కొంచెం పెట్టడం యూస్డ్ యాక్స్ ఫర్ దాట్ అట్లీస్ట్ కమ్సే కమ్ లేదా మనం ఏం చేస్తాం ఇన్సూరెన్స్ పాలసీ పెట్టి కూర్చొంచం గోల్డ్ కార్డు ఒకటి అమ్ముతాడు అది కొనుక్కుంటాడు సో ఈ రకంగా యోగులు నివృత్తినిస్తూ వాళ్ళకి క్రెడిట్ మనం ఇవ్వాలి తర్వాత వాళ్ళు పొద్దు సాయంకాలం దాకా కర్మ కర్మ కర్మమే అలాగ ఉండదు వాళ్ళు నివృత్తి స్వరూపేవ తదా దృష్టి స్వరూపేవ స్థానం వృత్తి అనే సమాఫ్ ది ఒపీనియన్స్ వాళ్ళ యొక్క థీసెస్లు అమేజింగ్ థీసెస్ వాళ్ళు నిజానికి ఇటు బౌద్ధ దర్శనం కానీ ఇటు వేదాంత దర్శనం కానీ ఎంతో యోగ శిలాసీకర్ రుణపడి ఉన్నాయి అంతటి గొప్పతనం వాళ్ళు సమాజంలో ప్రవేశపెట్టారు ఎందుకంటే ఇటు బౌద్ధానికి ఇటు వేదాంతానికి ప్రసిద్ధి రాకముందు ఉన్నా కూడా వెరీ ఏన్షెంట్ క్రీ బౌద్ధానికి బుద్ధుడు రాకముందే ఉన్నా కూడా పతంజలి బౌద్ధ బుద్ధుడి ముందు వాడు వెళ్ళి ఐ థింగ్స్ కాద్ధుడి కంటే ముందు వాడు కాకపోయినా బౌద్ధ సాహిత్యం కంటే పతంజలి ముందు బౌద్ధ సాహిత్యం ఏదైతే తర్వాత కాలంలో వచ్చిందో పతంజలి తప్పనిసరిగా అంతకంటే ముందుకోదు ఎందుకంటే ఆ సాహిత్య ఛాయలు ఇక్కడ కనపడుతూ ఉంటాయి శంకరుల కంటే ముందుగదు కాబట్టి ఇటు బౌద్ధాన్ని అటు వేదాంతాన్ని చాలా లోతుగా ప్రభావితం చేసినటువంటి విహం పతంజలి మహర్షి యొక్క విహం యోగా విధం అంచేతను అంచేతనే కదా వేరే అధికారమే కావాల్సి వచ్చింది ఆ విధంగా వాళ్ళు రెండు నివృత్తినిష్ట ప్రమజ్య ఈ రెండు కూడా శృతి ప్రసిద్ధమైన దానినే వాళ్ళు పరవేశించారు ఏదైనా సర్వాణి పర్కస్మరణాన్ని ప్రతి వక్తవ్యాన్ని ఇంతవరకు సాంఖ్య స్మృతి స్మరణము అంటే స్మృతి సాంఖ్య స్మృతి యోగ స్మృతి అంతేనండి అక్కడైనా చెప్పాల్సిందే అదంతా అయిపోయిందా మొత్తం అధికారం ఉంటా నా లేదం అనుకేతం బృహంతం అదంతా అయిపోయిందా ఓకే మొత్తం అధికరణమే తప్ప అధికరణం పూర్తి అయిపోయింది నేను ఇంకా ఐట్ వాజ్ లివింగ్ ఇన్ కాబట్టి సర్వస్మృర్తులన్నింటినీ కూడా అదే బేసిస్ మీద సర్వస్మృతులు వీళ్ళ తక్కవంటే వీళ్ళంతటా వీళ్ళు ఆలోచించి పెడతారు ఒక స్మృతి అలాంటి స్మృతులన్నిటినీ కూడా ఈ రెండు స్మృతులను నిరాకరించిన యోగ పద్ధతిలోనే మీరు నిరాకరించాల్సి ఉంటుంది మీకు అనేక ఉంటాయి చక్క స్మరణములు అనేక స్మరణములు ఉంటాయి ఇప్పుడు దాన్ని ఈ మధ్య కాలంలో కూడా ఏవేవో స్మృతులు వస్తాయి ఏదో చేతిక ఏదో ఒకసినవి ఉంటాయి ఇది పారాయం చేసుకుంటే నీకు వచ్చేస్తుంది అంటాయి లేదా మరో సంప్రదాయం ఉంటాయి లేకపోతే గులాబ్ బాబా గారు సంప్రదాయం అని ఏదో ఒక ఇలాంటి వాళ్ళు అనేకం ఉంటాయి లేకపోతే పూలని బాబా గారు సహారం పూర్తించి ఇది పెట్టారు ఏవేమో ఉంటాయి ఇలాంటివన్నింటినీ శాస్త్రీయమైన స్ఫూర్తులై ఉండాలి అలాగే ఎవరికి చూసినట్టు వాడు పెడుతూ ఉంటాడు వాడి ఆలోచనతో పెడతారు ఇటువంటి అయితే తహిత సిద్ధాంత భగవద్గీత ఇలాంటివన్నింటినీ కూడా మీరు తిరస్కరించాల్సి ఉంటుంది దాని చెప్పి తక్కువ ఉపవృత్తి జ్ఞానం తత్వజ్ఞానియంత ఉపగ్రవంతు చేతి ఉపకృవంతున్నామాజు ఎక్కడైనా మనకి ఉపకరించేటువంటి మంచి మాట ఉంటే తీసుకోవాలి ఇప్పుడు మూజీ అని ఒక ఆయన ఉన్నారు జాంబియాలో పుట్టారు పోర్చుగల్ పోర్చుగల్ స్పిటీజలను మంచి మాటలు చెప్తారు ఆయన్ని నీలో వేదాంతి అనో లేబుల్ వేసి దూరంగా పెట్టాల్సిన అవసరం లేదు ఆయన మంచి మాటలు చెప్తున్నారు కదా మంచి మాటలు చెప్తుంటే ఉపకరిస్తే ఆయన చెప్పే మాట ఆయన ఒక పర్టికులర్ పాయింట్ని బాగా ఫోకస్ చేసి అదే కంటే ఆ పర్టికులర్ పాయింట్ ది పెర్సనల్ హుడ్ వ్యక్తిత్వం ఇప్పుడు ఏమండి మీకు ఒక కథ చెప్తా నేరావాలి బృందావనం వెళ్ళి వెళ్ళి అక్కడ రూపభోస్వామి అనే ఆయన్ని దర్శించడానికి వెళ్ళింది ఆయన భక్తుడు ఆయన దర్శించడానికి వెళ్ళింది ఆయన లోపలదో జపడదో చూసుకుంటున్నాడు జపమో కీర్తనో చూసుకుంటున్నాడు శిష్యుడు చెప్పాడు ఇలాగ ఒక లేడీ మిమ్మల్ని ఒక యువతి మిమ్మల్ని దర్శించడానికి వచ్చింది ఇలాగ కాసాయ సాటి ఆయన ఉన్నాడు యువతులతో నాకు సంబంధం అయితే నేను దర్శించను అన్నాడు ఆ మాట శిష్యుడు చెప్పాడు అంటే అవింది బృందావనంలో పురుషుడంటే శ్రీకృష్ణ భగవానుడు ఒక్కడే నేను అనుకున్నాను ఇద్దరున్నారన్న మాట అని వెళ్ళిపోతున్నాడు ఆ మాట ఆయన వెంటాడు ఆ శిష్యుడు వెళ్ళి చెప్తే అతను వెంటనే లేచి పరిగెత్తుకు వెళ్ళిపోతూ ఉంటే పరిగెత్తుకు వెళ్ళి నడుమికి బట్ట కట్టుకుని ప్రసాష్టాన్ని నమస్కారం చేసి అమ్మ దయచేది అని చెప్పేసి శిష్యుడు ఈ కథను బట్టి మీకు ఏమర్థమైంది ఈ కథ ఉంది ఈ కథను బట్టి మీకు ఏమర్థమైంది నేనేమర్థం అవ్వాలని నేను చెప్తాడు టు హోల్డ్ ఆన్ టు యువర్ పర్సనాలిటీ మీ పర్సనల్హుడ్ పురుష అంటే పర్సనల్ నేను ఒక పురుషుణ్ణి తగుదంటూ నేను ఒక పురుషుణ్ణి దేవుడు ఇంకో పురుషుడు అదే అదే ధర్మం అలా ఉంటుందా అదే తత్వం నీ రూపగోస్వామి యొక్క వాడికి తెలుసున్న తత్వం ఇంతేనా నాకర్థమైనంతలో పురుషుడు ఒక్కడే అని చెప్పిందా ఆ పురుషుడి పేరే శ్రీకృష్ణుడు ఇంకా రెండో పురుషుడు లేడు అని చెప్పింది ఆవిడ చెప్పిన దానికి అర్థం ఏమిటి అతను తెలుసుకున్నది ఏమిటి అంటే ఇక్కడ స్త్రీ పురుష తేడా కాదది తత్వానికి సంబంధించిన మాట ఆవిడేమందంటే యూ రిటైన్ యువర్ కన్సన్హుడ్ అంటే భక్తి కానే కాదు నీ కన్సర్న్హుడ్ను తీసుకెళ్ళి పరమాత్మలో విలీనం చేస్తే భక్తి అయింది తప్ప నీ పర్సనాలిటీని అట్టి పెట్టుకుంటే భక్తి కానే కాదు అలాగే కోసి నీవెవడవి హూయామై నేను ఎవడిని అని ఏదైతే రమణ మహర్షి ప్రశ్నలు వేస్తారో ఆ ప్రశ్న యొక్క తాత్పర్యం ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ విషయం నేను ఒక పర్సన్గా మీరు ఎస్యూమ్ ఆ ఎస్సంశం తప్పు యు ఫైండ్ అవుట్ అని దాని నేను ఏది ఇష్యూ అది సత్యమైతే రమణ భగవాన్ వచ్చి హూయామయ ప్రశ్న వేసుకోమని చెప్తే దానికి అర్థమే ఉంటుంది హూయామై నాకు తెలుసుకోనే ఉంటుంది కదా నాకు తెలుసున్నది నాకు సత్యమే మరి అప్పుడు ఇంకా ఆ మాటకు అర్థమే లేదు కాబట్టి నా గురించి నేను అనుకుంటున్న తప్పు నాగురించి నాకున్న పర్సన్హుడ్ అభిప్రాయం ఏదైతే ఉందో దాన్ని పరిశీలించాలి దాన్ని తిరస్కరించాల్సి ఉంటుంది అందుకోసం హూయామయ వచ్చేది కాబట్టి పర్సన్హుడ్ తిరస్కారమే మోక్షము అని మన శాస్త్రాలు చెప్తూ ఉంటాయి గీత కూడా అనేది చెప్తుంది దాన్ని బాగా హైలైట్ చేస్తారా ముది ఆ ఒక్క హైలైట్ చేస్తారా సో కాబట్టి అందుకోసమని ఆయన చెప్పే మాటలు చాలా ఉపకరిస్తాయి అటువంటి ఉపకరించే మాటలు మనం స్వీకరించవచ్చు కాబట్టి యోగశాస్త్రం కానీ మరొక తర్కస్మృతులు కానీ ఏవైనా మంచి మాటలు ఏవైనా చెప్తే మనం స్వీకరించాలి అంతే తప్ప స్థుతికి విరుద్ధము కాని వచనం ఎవరు చెప్పినా మనం స్వీకరించవచ్చు ఒకడు ఉంటాడు నేను వేదం చెప్పినట్టే ఫాలో అవుతాను నాకు వేదం తప్ప మరొకటి కానీ ఆ వేదం ఏం చెప్తుందో వాడికి వాడు ఏమనుకుంటాడు వేదాన్ని వల్లించడమే గొప్ప అనుకుంటాడు వేదాన్ని పారాయణ చేయడమే మోక్షం అనుకుంటాడు దీన్ని కామ్యకంఠ గణపతి ముందుగా చాలా గట్టిగా తిరస్కరించారు ఆయన ఏమన్నారంటే వేదాన్ని పారాయణ చేయడమే జీవిత పరమార్థం ఒక రాంగ్ వాల్యూని మీరు ఎప్పుడైతే ప్రవేశపెట్టారో వీళ్ళందరూ కూడా వేదాన్ని తెలుసుకోవడం మానేసి పారాయణ చేయడం మొదలుపెట్టారు ఇక్కడ ఏమని చెప్తున్నారు నా వేదమిన్ మనుకే తం బృహాంతం ఆ పరమాత్మని వేదము తెలియని వాడు తెలియలేడు ననుకే అని చెప్తున్నారు కదా వేదము తెలుసుకున్నవాడు మాత్రమే ఆ పరమాత్మని తెలుసుకోగలుగుతాడు కాబట్టి వేద తాత్పర్యం తెలుసుకున్నవాడు మాత్రమే మిగతా స్మృతులను చూస్తూనే వాటిలో ఉండే గుణదోషాలను పసిగడతాడు గుణాన్ని తీసుకుంటాడు దోషాన్ని తిరస్కరిస్తాడు ఆ మాత్రం పరిజ్ఞానం అక్కర్లేదు ఇప్పుడు మీకు ఏదైనా మోటార్ సైకిల్ కొనుక్కోవాలని మీకు అనిపించింది అనుకోవాలి అనిపిస్తే వెంటనే మధ్య కొనుక్కు తెచ్చుకుంటారా మీరేం చేస్తారు మోటార్ సైకిల్స్ని గురించి బాగా ప్రజ్ఞ గలబడి ఒకటి ఉంటాడు తీసుకెళ్తారా మీరు వచ్చి నాకు మోటార్ సైకిల్ కొనుగొట్టండి అని ఆయన్ని తీసుకెళ్తారు ఆయన మోటార్ సైకిల్స్ వాటిలో ఉండే క్వాలిటీ వెరైటీ అన్నీ బాగా తెలుసు ఆయన తీసుకెళ్తే ఆయన రెండు చూపిస్తారు దాంట్లో నచ్చి దాంట్లో ఉండే గుణదోషాలు చెప్తాడో అప్పుడు ఏదో ఒకటి ఆయన సలహా ప్రకారం తెచ్చుకొస్తాడు అలా ఉండాలి కాబట్టి వేదము తెలుసున్నవాడు మాత్రమే వేద తాత్పర్యము తెలిసిన వాడు మాత్రమే ఆ పరమాత్మను తెలియగలుగుతాడు తను మౌపనిషదం పురుషం పుచ్చి అది కూడా తెలుసుకోవాలి ఇప్పుడు గురువు గారి గురువు గారు మాకెదిర మంత్రాలు అండి అన్నాడు అంటే ఏం మంత్రాలు ఆయన గురువు ఆయన ప్రేమ గల ఆయన కొంత వివేకం గలవాడైతే ఏ మంత్రం ఏమంటారని అడుగుతారు లేకపోతే కొంతమంది గురువులు సరే రా కూర్చొనిలో ఉంట్రం వాడికి అంటగట్టి పొందేస్తారు దొరికిన వాడిని ఉదయకపోవడం వచ్చేటంటే పట్టేసుకోవడం వారికి ఏ మంత్రం కావాలని ఏ మంత్రం నా దగ్గర ఒక మంత్రం ఉంది అడిగా అందరికీ వారికి అది యోగ్యత ఎంత వారికి ఏం ఉపయోగిస్తుంది ఆ మంత్రమే వాడికి ఇచ్చేసి పొందేయాలి వాడి శిష్యులుగా వాడి క్యారెక్టర్ సెట్ నువ్వు శిష్యుడు అనుకో ఉన్నాడు సో దట్ వీ కెన్ ఇమోషనల్లీ బ్లాక్ మెయిల్ కదా ఇలాంటి వేషాలు గురువు డమ్లో భాగం ఇవన్నీ కూడా అది తప్పు ఎవడైనా వచ్చి అయ్యా మంత్రం కావాలి అంటే ఆ శిష్యుడు అనుకోకూడదు మన శిష్యుడు ఎందుకు మనం ఏం చేయాలి అయినా రాకూడదు ఇప్పుడు నీకు ఎందుకు వచ్చింది మనం నీ ఇష్టమేంటి నువ్వు ఏ రకంగా ఈశ్వరుని ఆరాధించడానికి ఇష్టపడుతున్నావు అని చర్చించి వాడి యొక్క పూర్వోత్తరాలని గమనించి వాడికి వెళ్ళిన యోగ్యమైన మంత్రాన్ని సందర్భమైతే వాడు అప్పటికే ఉపనయనమయ్యే గాయత్రి మంత్రం చూసుకుంటున్నవాడైతే ఇంక ఇంకేమీ అక్కర్లుగా గాయత్రిని పునరుద్ధరించు మానేశాడు గాయత్రి గాయత్రి మానేసి ఇంకో మంత్రం అంటే మాట నాకేదైనా వ్రతం అక్కడ చెప్పండి అంటే చూడు తల్లిదండ్రులు ఉండాలి అయితే వెళ్ళి వాళ్ళకి సేవ చేయాలి అది వ్రతం ఇంకా మీకు ఆ వ్రత మా మీద ఉన్నారు లేకుండా పోతారు ఆ పోయిదా పోయిన తర్వాత నా దగ్గరికి చెప్తారు మీరు అని చెప్పాలి తప్ప సో డిస్అైంటేజ్ ఏ మంత్రం పడితే ఆ మంత్రం గురువు గారు మీరు వీళ్ళు అలాగే ఉంటారు గురువు గారి మీరు వెళ్ళి మీ మంత్రం ఇచ్చారు అలాగే అవగా వీళ్ళు అడగకపోవడం వీళ్ళు ఏమిటి అడగాలి ఔపనిషదం పురుషం పృచ్చాలి అడగాలి నాకు ఆ పరమాత్మ స్వరూపాన్ని చెప్పమని అడగాలి అంతేగాని నాకు ఏదో మంత్రం అంటే వాడు ఏదో మంత్రం ఇస్తుంది అకర్మ మంత్రము లేకపోతే శుభకర మంత్రమో ఇస్తుంది అది తెచ్చుకో అలా పురుషం పృచ్చాలి మీరందరూ పెద్దలు ఏదో దేవుడి గురించి ఆయన చెప్తాడని నిర్ణానికి వచ్చారా మీరు అనుకోసమా అదే పద్ధతి కాదు కదా మరి ఎందుకు వచ్చారు ఔపనిషత్పనిషన్ వచ్చారు అనుకోసం అవి అలా ఉండాలి దృష్టి ఉపనిషత్ ప్రతిపాదితమైన పరమాత్మను తెలుసుకోవాలి అని ఉండాలి అంతేగాని ఉత్సవం ఒకటి ఉంది ఆ పుస్తకంలో అనుకుంటూ ఉండమేమో అయిపోతుందంటే వాటి దాటి కాబట్టి ఈ విధంగా ఇతర స్మృతులు సమాజంలో చెలరీలిపోతూ ఉంటాయి ఆ స్మృతుల విషయంలో క్లియర్ కట్ విషన్ ఉండి వాటిలో ఉన్న మంచిని స్వీకరిస్తూ అయోగ్యములైన వాటిని ప్రకారం పెట్టాలి నేను ఏ న్యాయాన్ని మనం అప్లై చేసినామో అదే న్యాయాన్ని మిగతా స్మృతులకు కూడా మీరు అప్లై చేయండి ఈ మోడల్లో అప్లై చేసుకోండి అని ఒక అద్భుతమైన సిద్ధాంతాన్ని నిరూపించి శంకర భగవత్వాదులు ఆ అధికరణాన్ని అక్కడ ముగించున్నారు నవలక్షణత్వాద తథాత్వం చెప్తా ఈ నవలక్షణత్వాధికరణం మళ్ళీ అడానికి వైజాగ్స్తూ ఉన్నాము ఎత్తైన శిష్టాపరిగ్రహా వ్యాఖ్యాత అది కూడా అప్పుడే వస్తుంది తర్వాత అధికరణం భోక్తాచే మళ్ళీ బ్రహ్మ జగత్ కారణము అనే సిద్ధాంతం మీద ఒక అబ్జెక్షన్ ఇప్పుడు మీరు వేదాంత జిండిమ ఎవడైనా ఎప్పుడైనా చూసుకున్నట్లయితే దాంట్లో కొన్ని శ్లోకాల ఆరంభంలో కొన్ని శ్లోకాలు ఒకే మోడల్లో ఉంటాయి భోక్తృ భోగ్యౌ పదార్థౌ ద్వౌ ఈ సృష్టిలో రెండే పదార్థాలు ఒకటి భోక్త ఒకటి భోగ్యం ప్రశ్నోపనిషత్తు మీకు ఏమాత్రమైనా గుర్తుండుంటే అక్కడ ప్రజాపతి రయించ ప్రాణ మసూత ఆయన రెండింటిని సృష్టించినాడు సృష్టించడం అంటే తనే ఆ రెండు రూపంగా ప్రకటమైనడు అని అర్థం ఒకటి రయి రెండు ప్రాణము రయి అంటే భోగ్యము ప్రాణము అంటే భోగ్యం అద్యం అన్నము రయి అన్నం వినబడేది అంటే అత్త తినువాడు ప్రాణ భోక్త ఇంతే ఇదే సృష్టి ఆదిత్యుడు రణ అత్త చంద్రుడు అన్నం రైతు ఇదే మొత్తం సృష్టి అంతా ఇలాగే ఉంటుంది సర్వత్రా మీరు ఇదే రకంగా చూసుకోవాల్సి ఉంది కాబట్టి ఈ విధంగా భోక్త భౌగ్యము రెండున్నాయి అంటే వెరీ ఫండమెంటల్ డివిజన్ వెరీ ఫండమెంటల్ డివిజన్ ఇప్పుడు బయలాజికల్ గా చూసుకున్నారనుకోండి మోస్ట్ ఫండమెంటల్ డివిజన్ ఏంటి మేల్ ఫిమేల్ మ్యాన్ ఉమెన్ మేల్ ఫిమేల్ మేల్ ఎలిమెంట్ ఫిమేల్ ఎలిమెంట్ ఫండమెంటల్ బయోలాజికల్ డివిజన్ ఫండమెంటల్ మ్యాగ్నెటిక్ డివిజన్ ఏమిటి నార్త్ పోల్ సౌత్ పోల్ అలాగే ఫండమెంటల్ డివిజన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ లివింగ్ అండ్ నాన్ లివింగ్ అనే ఒక డివిజన్ ఉంది లివింగ్ నాన్ లివింగ్ ఫండమెంటల్ డివిజన్ దాన్నే ఇంకొంచెం ముందుకు తీసుకువెళ్తే లివింగ్ ఈజ్ మొక్త నాన్ లివింగ్ ఈజ్ భోగ్య అని ఆర్డీ టైం అలా చెప్పడానికి వీలు ఉండదు అందుకోసం వేరే ఇంకో డివిజన్ పెట్టుకోవాల్సి వచ్చింది లివింగ్ ఇస్ భోక్త నాన్ లివింగ్ ఇస్ భోగ్య అని చెప్పడానికి వీలు ఉండదు ఎందుకంటే వీడు కారుని తుంచుకుంటూ కారుని అస్తమానం దాన్ని ఉపాసిస్తూ కూర్చున్నాడు అనుకోండి అది భోక్త అని వీడు భోగ్యం అని ఇప్పుడు ఒక్కని పెంచి వాడు కుక్క భోక్త అవుతుంది వీడు భోగ్యం అవుతారు ఒక్కరి వాకింగ్కి తీసుకెళ్ళండి కుక్కరి వాకింగ్కి తీసుకెళ్ళారు ఈజ్ ఎంజాయింగ్ ది డాక్త కుక్క భోగ్యము కుక్క ఈజ్ ఎంజాయింగ్ హెల్త్ దీనికో కుక్క భోక్త అవుతుంది వీడు భోగ్యం అవుతారు భార్య ఫలితం కూడా అలాగే ఉంటుంది కాబట్టి లివింగ్ ఈజ్ భోక్త నాన్ లివింగ్ ఈజ్ భౌద్యము అన్నది పార్షల్లీ ట్రూ నాట్ ఎంటైర్లీ ట్రూ అందుకోసమని భోక్త భోగ్యమే సపరేట్ కేటగిరీ పెట్టుకున్నారు లివింగ్ నాన్ లివింగ్ అనే మాట పక్కన పెట్టి భోక్త భోగ్యము అని పెట్టుకున్నారు ఎందుకంటే ఆ రయ్యి ప్రాణము దగ్గర కూడా ఏది ప్రాణమో అది అది భోగ్యం అవుతాం లైక్ ప్రాణం అది భోగ్యం అవుతాం కాబట్టి ఒక సందర్భంలో మీరు మొత్తం అంతా రయ్యే ఉంటుంది ఇంకో సందర్భంలో మొత్తం అంత ప్రాణమే ఉంటుంది దట్ కైండ్ ఆఫ్ ఇంటర్మిక్సింగ్ తీస్ డే అదే ప్రశ్నోపనిషత్తులో విస్తారంగా వస్తుంది బట్ ది పాయింట్ ఈజ్ భోక్త భోగ్యము ఎంజాయర్ ఎంజాయిడెడ్ అని ఈ విధంగా ఫండమెంటల్లీ ది క్రియేషన్ ఈజ్ డివైడెడ్ ఇంటూ టూ ఇప్పుడు బ్రహ్మ జగత్ కారణం అని మీరు అన్నట్లయితే అంటే బ్రహ్మ జగత్తునకు ఉపాదానము అన్నట్లయితే ఉపాదానం మెటీరియల్ కాస్ట్ అని అన్నట్లయితే ఏది భోక్తయో అది ఏ భోగ్యము అవుతుంటాయి భోక్త ఏమిటి బ్రహ్మ భోగ్యం ఏమిటి బ్రహ్మ ఇది ఎలా ఉందంటే మెడ నెతిని పెట్టుకునేది బంగారమే కాళ్ళకి పెట్టుకునేది బంగారమే అన్నట్టుంది సంథింగ్ లైక్ దా పో అలా కాదు పోనీ ఆ దృష్టాత్మం కాబట్టి భోక్త ఏదో భోగ్యము అది భోక్త ఏది బ్రహ్మ భోగ్యము ఏది బ్రహ్మ కాబట్టి ఇప్పుడు అధ్యయనం ఒక మహాత్ముడు ఓ శిష్యుడి దగ్గరికి వెళ్ళాడు శిష్యుడు తలుపు తీయటం కొంచెం ఆలస్యం చేశాడు ఏమిటో ఏమిటో నేను ఏంటో చాలా బిజీగా ఉంది అవును బిజీగా ఉన్నాను వంట వండుతున్నాను అలా చూసుకోవాలి బ్రహ్మను వండుతున్నాను ఏమిటి బ్రహ్మ ఏమిటంటే ఉప్మా ఉప్మా తీసుకుంటే బ్రహ్మను వండుతున్నాను అంటే ఎట్లా అంటే మరి సర్వం బ్రహ్మే కదండి ఇప్పుడు ఇలాంటి వంకర వంకర ఆలోచన ఉండే దాని నుంచి వచ్చింది ఈ సూత్రం ఇది కూడా దాని నుంచి వచ్చింది భోక్త ఏమిటి బ్రహ్మ భోగ్యం ఏమిటి బ్రహ్మ అంటే ఇక్కడ ఏమైంది భోక్త భోగ్యమైంది భోక్త భోక్త కాస్త భోగ్యమై ఎందుకని అవిభాగ భోక్త బ్రహ్మయే భోగ్యము బ్రహ్మయే కనుక భోక్తకి భోగ్యానికి ఉండవలసిన ఫండమెంటల్ విభాగము లేకుండా పోయింది ఉంది కదా అని భోక్త భోగ్యం అయిపోయేది కదా భోక్తాపత్తి వలన అంటే భోక్తృభోక్తు భోగ్యత్వాపత్తి అని అర్థం భోక్త కాస్త భోగ్యమై కూర్చుంగుట వలన అవిభాగ విభాగము లేకుండా పోయింది భోక్త భోగ్యం విభాగం ఉండాలి మీరు చెప్పే సిద్ధాంతం లోక వ్యవహారానికి విరుద్ధంగా ఉండకూడదు లోక వ్యవహారాన్ని ఎక్స్ప్లెయిన్ చేసేదిగా ఉండాలి తప్ప లోక వ్యవహారానికి విరోధం రాకూడదు పూర్వపక్షం చెప్తున్నానండి మీకు ఎంత పూర్వపక్షం కాబట్టి చేతనం బ్రహ్మ కాబట్టి భోగ్యము అచేతనముగా కనబడుతున్న సమస్య ఉండదండి అది నవిలక్షణత్వాధికరణంలో దాన్ని బాగా విస్తారంగా చెప్పారు ఈ అచేతనము జడము అనే తేడా గురించి గడచిన అధికరణంలో వచ్చింది మనం చూస్తాం కాబట్టి ఇక్కడ భోక్తకి భోగ్యానికి తేడా లేకుండా పోయింది అది చేతన కారణం బ్రహ్మ సారీ జగత్ చేతనం బ్రహ్మ అనే సిద్ధాంతానికి అది గొడలి పెట్టు అది ఆచరి తప్ప ఎందుకంటే మీరు ఏ కారణం చెప్పారో ఆ కారణము కార్యము యొక్క స్థితిగతులను మూర్చుకునేదిగా ఉండాలి కానీ కార్యము యొక్క స్థితిగతులకు విరుద్ధంగా ఉండటం కార్య జగత్తు భోక్తృభో రూపంగా ఉన్నది కాబట్టి చేతన కారణం అద్వితీయం బ్రహ్మ చేతన కారణం కాదు చేతనం చేతనం అద్వితీయం బ్రహ్మ జగత్ అనే మాట పోస భోక్తాపత్తే అవిభాగ చే పూర్వపక్షం ఇప్పుడు సిద్ధాంతం పోసుగుతుంది మీకు అలాంటి దగ్గర ఏమీ లేదు అది ఎలాగంటే లోక లోకంలో కూడా భోక్త భోగ్యముగాను భోగ్యము భోక్తగాను అలాగే రోడ్స్ వింటర్ చేంజ్ అవుతూ ఉంటాయి ఏమీ పర్వాలేదు అదొక పెద్ద అబ్జెక్షన్ ఏమి కాదు అని చూస్తాం అర్థం ఏంటంటే ఇప్పుడు భాష అన్యథా పునః బ్రహ్మకారుణ వాదనైవ ఆక్షిప్యతేన ఆక్షిప్యే మళ్ళీ ఇంకోసారి ఆక్షేపాన్ని లేవనెత్తుస్తున్నారు అంటే అబ్జెక్షన్ లేవని చెప్తున్నారు దేని మీద బ్రహ్మకారణ వాదం మీద చేతన బ్రహ్మ జగత్ కారణము అనే సిద్ధాంతం మీద మళ్ళీ ఇంకొక అబ్జెక్షన్ లేవనెత్తుతున్నారు ఏ విధంగా దేన్ని బట్టి లేవనెత్తుతున్నారు అంటే శృతిని కోర్ట్ చేసి లేవనెత్తుతున్నారా కాదు స్మృతిని సాంఖ్య స్మృతిని లేవనా అలాంటి స్మృతిని బట్టి అభ్యంతరాన్ని లేవనెత్తుతున్నారా అది కాదు చక్క బలంతో అంటే మేము ఆర్గ్యుమెంట్ ఆర్గ్యుమెంటేటివ్ ఇండియర్ అని ఆర్గ్యూ చేస్తాము యుక్తి ప్రధానంగా అర్గ్యూ చేస్తాం యుక్తిని స్వీకరిస్తారు యుక్తిని కాదని అందులో యుక్తిని కాదనే పక్షంలో అసలు అధికరణమే ఉండదు మీకు యుక్తిని స్వీకరిస్తారు కానీ ఒకప్పుడు యుక్తి తప్పుదారిని అడిచేటప్పుడు దాన్ని హేత్వాభాష అంటారు హేతువు కాదు హేత్వాభాష హేతువులా కనపడుతుంది హేతువు కాదు అటువంటి సందర్భంలో దాన్ని సరిధే ప్రయత్నం చేస్తారు కాబట్టి పూర్వపక్ష ఏమంటున్నాడు తక్కువ బలంతో యుద్ధానికి వస్తున్నాడు నదిలక్షణత్వాధికరణం అలాగే నదిలక్షణత్వాధికరణంలో ఆర్గ్యుమెంట్ ఏమిటంటే జగత్తు కలిసి మీరు చూడండి జగత్తులో ఏముంది చేతనము జడము ఉంటాయి చేతనం అంటే సకల జడము అంటే మట్టి నేల నిప్పు గాలి కొండ ఇవన్నీ జడములు కాబట్టి ఈ చేతనములు జడములు అనే విభాగము స్పష్టంగా మనకి జగత్తులో ఉండగా యు కెనాట్ హ్యావ్ ద సేమ్ కాజ్ చేతనానికి చేతనం కాదు అని కానీ జడానికి కూడా చేతనమే కాదని చెప్తావు అని ఒక పెద్ద అది ఆ దాని నుంచి పుట్టింది అధికరణం స్ట్రైట్స్ మోడిఫై చేసి చేతన జడ అనే మాట తీసేసి భోక్త భోగ్యము అనే మాట పెడతారు అలా ఎందుకు పెట్టాల్సి వచ్చిందంటే ఆల్ ది టైం చేతనమే భోక్తని జడమే భోగ్యమని చెప్పడానికి వీలు లేవు ఒకప్పుడు వ్యవస్థ కూడా అవుతూ ఉంటుంది ఒకప్పుడు ఒకటే ఓ సందర్భంలో భోక్తయ్యే ఇంకొక సందర్భంలో భోగ్యం అవుతూ ఉంటుంది కాబట్టి ఇన్ని ఇష్యూస్ ఫర్దర్ ఇష్యూస్ అంటే అందుకోసం సెపరేట్గా ఒక అధికరణం పెట్టాల్సి వచ్చింది ఇక్కడ అన్యథ ఇంకొక విధముగా అంటే గరచన అధికరణలో చేతన జడ విభాగాన్ని బేసిక్స్ గా చేసుకుని ఆక్షేపం చెప్పారు ఇక్కడ ఇంకో విధంగా భోక్తృభోగ్య విభాగాన్ని ఆలంబనంగా చేసుకుని ఆక్షేపాన్ని లేవనెత్తుతున్నారు మళ్ళీ పునః ఇక్కడ ఆక్షేపం ఇలా ఉంటుంది యజ్ఞపి స్థితి ప్రమాణం అయితే దీంట్లో ఇంకో ఇష్యూ వస్తుంది ఈ ఆక్షేపాన్ని ఏమని ఎత్తే వాళ్ళు వెళ్ళి కూడా వేదాన్ని అంగీకరించి వాళ్ళే వేదాన్ని అంగీకరించని వాళ్ళతో ఆడుకున్నట్లు వేరే పద్ధతిలో ఉంటాయి అవి దీని తర్వాత వస్తాయి వీళ్ళందరూ వేదాన్ని అంగీకరించి వెళ్ళే సమయంలో ఏమని చెప్పచ్చు అంటే వాళ్ళకి చూడు వేదం చెప్పింది కాబట్టి అదే సహాయ అనే యాటిట్యూడ్ అంటే వాళ్ళు ఎలా ఉంటారంటే వేదం చెప్పింది అంటే ఇంక వాడు ఆలోచించడం మానేసి ఇంకా ఆలోచన అసలు ఎప్పుడూ ఆలోచించే అలవాటు చాలా తక్కువ ఆలోచించే అలవాటు చాలా తక్కువ ఎంతవరకు ఆలోచన అంటే వేదం వల్ల ఇచ్చేప్పుడు కవుళ్ళు వస్తాయి ఆ కవుళ్ళన్నీ ఉంటాయి అవి ఏ వాక్యం తర్వాత ఏ వాక్యం వస్తుందని అది గుర్తుపెట్టుకోవడమే తప్ప అవధానమే తప్ప ఆలోచన అవధానం అంటే గుర్తుపెట్టుకోవడం మీకు తెలుసు కదా మీరు పరమాత్మ తీశారు ఇప్పుడు భృగువల్ని మొదలు పెడుతూనే సమస్య వస్తుంది భృగువల్లి మొదలు పెడుతూనే మీకు కౌళ్ళు గుర్తుండ్రుగో అగ్నేహే కొడు నంత కథ ప్రసాదే భగవో బృహ్మేటి సంభో వాక్య అని ఉండదు తప్పు మా ఏతత్వంలో ఆచారం అన్నం ప్రాణం చక్షుస్లో బ్రహ్మను వాచండి తగు ముహోవాచ ఇప్పుడు తగుమోహో వాచ తర్వాత ఏమిటి ఈ తగుమోహో వాచ పదిసార్లు వస్తుంది దాని తర్వాత ఏముందో ఎప్పుడూ సందేహాలు స్వేన భాగే నోపధావతి అనే మాట ఐదు వందల సార్లు వస్తుంది దాని పక్కనే ఉందో ఎప్పుడూ డౌట్ అది గుర్తుపెట్టుకుంటారు సాక్షిగా గుర్తుపెట్టుకుంటారు కాబట్టి అవధాని అని అవధానం చేస్తారు తప్ప ఆలోచన చేయరు ఆలోచించే అలవాటే లేదు అసలు ఒక పిసరు ఆలోచన చేశారా అనుకోస ఇదంతా సంబంధం లేదు చెప్తున్నానండి మీరు అనుకోండి అక్కడ ఉన్నదే చెప్తున్నాను ఒక్క పిసరు ఆలోచన చేసి అలవాటు ఉంటే ఆలోచించడానికి మొదలు పెట్టాడు అది ఎప్పుడో ఆలోచించడు పాపం ఆలోచించడానికి మొదలు పెట్టగా నేను మొయ్ వేరే అలా చెప్పిన ఓహో అలాగా అని చెప్పి చెప్పలో వచ్చిన కూర్చున్నాడు కానీ మాట్లాడారు అలా ఉంటారు వీడు అలాంటి వాడు కాదు వేదం చెప్పిన దాన్ని స్వీకరిస్తూనే ఆలోచించే లక్షణం కదవాడు కాబట్టి వాడి దగ్గరికి వెళ్ళి వేదం అలా చెప్పింది నోరు మూసుకుంటూ ఉంటాడు వాడు ఏమంటున్నారంటే అయ్యా మీరు చెప్పింది కదా శృతి చెప్పే టాపిక్ లో శృతియే ప్రమాణం ప్రతిదానికి ఒక విషయం ఉంటుంది దానికి విషయం విషయం అంటే టాపిక్